ఆయన రామస్థి కథను ఇంకా బాగా చెప్పాడు ఆయన ఏం చేసేదంటే వీళ్ళు ముగ్గురు కలహించుకుంటున్నారు దాహం వేసుకోండి ఏమిటి త్రాగాలి అని కలహం మీరు త్రాగితే దాహం పోతుందని ఒకటి దగ్గర అంటాడు నేను కాదు తన్నీరు త్రాగితే కలహం జలం త్రాగితే పోతుందని ఒకడు అంటాడు కాదు తన్నే అని ఇంకొకడు కాదు ఏక్లా అని ఇంకొకటి అప్పుడు మహాత్ముడు వస్తాడు ఆయన అంటాడు మీరు మీరు కలహించుకోవడం మానే నేను మీ కలహానికి ఉపాయం ఇస్తానని మోఖాన్ని గదిలోకి తీసుకెళ్తాడు ఇద్దరినీ భవిష్యత్తు తీసుకెళ్లి నీళ్లు చూపిస్తాడు ఇది దేవుట అని అడుగుతాడు అంటే తన్నీరు అంటాడు ఆ తాగు అని వాడు తాగేస్తాడు వీడిని బయటకు పంపించేస్తాడు మళ్ళీ రెండో వాడిని పిలుస్తాడు పిలిచి దేవుటి మళ్ళీ నీళ్లు చూపించి దేవుతాడు ఎక్వాంటాడు వాడు తాగు అని వాడు ఎక్కువ మళ్ళీ మూడో వాడిని గదిలోకి పిలిచి ఈ దేవుత అంటే జలము అంటాడు ఒకే తాగు అని పంపిస్తాడు అర్థమైందని కాబట్టి సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ఎందుకు ఉపాణ్యాధ్యారోపణించేయటం ఈ రూపమే సత్యము మిగిలిన రూపములు సత్యములు కావు అనడం లేదా నామాన్ని అధ్యారోపణ చేసి ఈ నామే సత్యము అనడము ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క తిరస్కారంతో సమానము వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ఈస్ ఎక్కడ ఉన్నా ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా రష్యాలో ఉన్నా బ్రిటన్లో ఉన్నా హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ది సేమ్ చాలామంది పండితులైన వారు మహాత్ములు అంటే ఆ సమాజానికి మార్గదర్శనం చేసేటువంటి ఆధ్యాత్మికమైన రంగంలో ఉన్నవాళ్ళు కూడా హ్యూమన్ కాన్షియస్నెస్ చేసి వాళ్ళని దర్శించరు దర్శించకుండా ఆ పరిచ్ఛిన్నమైన నామరూపాలని దర్శిస్తూ వీడు మనవాడు వీడు పరాయి వాడు వీడు వాడు వీడు ఇంకో వాడు వీడు మన శక్తి వాడు వాడు మన శక్తి వాడు కాదు అని అలాగ సమాజాన్ని మానవ సమూహాన్ని మొక్కలు ముక్కలుగా భావన చేసి అదే భావాన్ని ప్రచారం కూడా చేస్తూ పీపుల్ డూ ఆల్సస్ అదంతా కూడా ఈశ్వరుని యొక్క చిరస్కారముగానే పరిగణింపబడుతుంది తర్వాత ఇంకొక మాట చెప్పేస్తే ఆ మొదటి హాఫ్ అయిపోతుంది మీరు ఎవరినైనా పరుషంగా మాట్లాడారనుకోండి పరుషంగా మాట్లాడడం ఒకటి అంతకంటే ఒక వ్యక్తి పైకి వెళ్తే తిట్టడం ఇది రెండు మీకెద అబ్జెక్షన్ ఉంటే వ్యతిరేక భావం ఉంటే ప్రేమగా చెప్పాలి తప్ప పరుషంగా వాడి మనస్సు కష్టపడేట్లాగా మాట్లాడాలి అని సంకల్పించి వాడి మనస్సు కష్టపడేట్లా చేయటం అది చాలా తప్పు తెట్టడం మరి తప్పు అంటే ఏమిటి దాంట్లో ఉండే దోషం ఏమిటంటే మనం ఎలా చూడాల్సి ఉంటుందంటే ఏ ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడో అదే ఈశ్వరుడు వాడి హృదయంలో ఉన్నాడు అని దర్శించలేకపోవడం చేతనే ఒకళ్ళని ఇంకొకళ్ళు తిట్టడం అనేది సంభవిస్తూ ఉంటుంది దీంట్లో రెండు దోషాలు తన హృదయంలో ఈశ్వరుణ్ణి వీడు దర్శించలేడని వీడికి ఎంతసేపు తన హృదయంలో పరిచ్ఛిన్నమైన అహంకారమే అనుభవానికి ఆ అహంకారమే కత్తి వేసి పెడుతుంది ఈశ్వరుణ్ణి అహంకారాన్ని దాటి ఆ ఈశ్వరుణ్ణి తన హృదయంలో దర్శించటం వీడు అభ్య వీడికి చేతగాలి దాంతో వీడు ఇతరుల హృదయంలో ఈశ్వరుణ్ణి ఎలా దర్శించగలుగుతుంది ముందు తన హృదయంలో ఈశ్వరుణ్ణి ఎవడైతే దర్శిస్తాడో వాడు ఇతరుల హృదయంలో కూడా ఈశ్వరుణ్ణి దర్శిస్తారు కాబట్టి మీ హృదయంలో మీరు ఈశ్వరుణ్ణి దర్శించలేక ఇతరుల హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించటం చేతగాక పరుషమైన వచనములతో ఇతరులను నిందించినట్లయితే మీరు ఆ హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి తిరస్కరించినట్లే అవుతుంది అది కూడా గమనించదగ్గ విషయం అంటే మీరు అనొచ్చు మరి ఎదరివాడు దుష్టుడైతే ఏం చేయాలి దుష్టుడైనా దుష్టుడి హృదయంలో కూడా సజ్జనుడి హృదయంలో ఉన్న ఈశ్వరుడే ఉన్నాడు అని మీరు దర్శిస్తే మీరు సత్పురుషులు అవుతారు దుష్టుడు ఉన్నాడు కదా చేస్తే మీరు సెక్టేరియన్ అవుతారు తప్ప సర్వాత్మ భావనలోకి రాలేదు కాబట్టి చాలా సూక్ష్మమైన విషయం భాష్యం అందాము అవజానంతీతి అవజానంతీ అవజ్ఞాం పరిభవం కుజానంతి అంటే పరిభవమును అంటే పరిభవమున్నా పరాభవమున్నా ఒకటే తిరస్కారమును చేస్తున్నాడు ఆ ఉపసర్గ చేస్తం అభిజానంతి అంటే గుర్తుపట్టుతున్నాను అవజానంతేంటే తిరస్కరించుతున్నారు మాధ అవివేకిన నన్ను తిరస్కరిస్తున్నారు ఎవరు మూఢులు మూఢులంటే ఎవరు వివేకము లేనివారు ఒక్క మాట పట్టుకుని నేను విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేశాను దేహము మనస్సు బుద్ధి అహంకారము ఇవేవి కూడా ఆత్మస్వరూపాన్ని చెందినవి కావు ఇవన్నీ అనాత్మవర్గంలోకి చెందినవే కాబట్టి మీరు ఏ దేహము నేను అనుకుంటున్నారో ఆ దేహం మీరు కాదు ఏ మనస్సు నాది నేను అనుకుంటున్నారో అది మీది కాదు మీరు కాదు బుద్ధి కూడా అంతే అహంకారం కూడా మీరు కాదు మీరు అహంకారం కూడా కాదు అహంకారము ఆత్మచైతన్యం యొక్క మేడ ఒక షాడో విచ్ మెన్స్ ఇట్ ఈస్ అండ్రియల్ కాబట్టి మీరు ఆత్మను ఆత్మగా స్వీకరించి అప్పుడు మీకు భేదమే కనపడుతుంది సర్వత్రా దాన్నే అవివేకము అని అంటారు కాబట్టి మూఢా అవివేకిన మానుషీం మనుష్య సంబంధిని తనుము దేహము ఆశ్చరితం మానుషీం తనుం తను అంటే దేహమును మనుషు మనుష్య సంబంధించిన అంటే ద్విపాతనర్థం రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు రెండు కాళ్ళ పశుము అంటే మనుష్యం నాలుగు కాళ్ళ పశువు అంటే ఆవులు దర్యలు మొదలై కాబట్టి మనుష్య సంబంధమైన దేహము ఆ దేహమును ఆశ్రయించి ఉన్న వాణిగా ఆత్మస్వరూపాన్ని స్వీకరించడము ఈశ్వరుని కూడా అదేవిధంగా స్వీకరించడము అది ఈశ్వరుని యొక్క అవజ్ఞయే అగురు మనుష్య దేహేనా వ్యవహరం తమిటతి మళ్ళీ రెండు రకాలుగా శ్రీకృష్ణుడంటే ఎవరు ఆ మనుష్య దేహంతో వ్యవహరించి వాడు అని మీరు ఎప్పుడైతే స్వీకరించారో మీరు శ్రీకృష్ణుణ్ణి తిరస్కరించినట్లే అవుతుంది నేను అనగానే అంటే ఇటుగో ఈ దేహముతో వ్యవహారం చేస్తున్నది ఎవరో అదియే నేను అంటే నేనే కర్తను నేనే భోక్తను అహంకారము నేనే అని కనుక మీరు స్వీకరించినట్లయితే మీ యొక్క ఆత్మస్వరూపాన్ని మీరే తిరస్కరించినట్లు అవును అయితే ఇలా ఎందుకు తిరస్కరిస్తున్నారు అంటే తత్వాన్ని తెలుసుకోలేక ఏమిటి తత్వము పరం భావం అజానంత అది తత్వం మమ భూతమహేశ్వరం భూతమహేశ్వరం కొద్దాము మమ భావం అజానంత నా యొక్క భావమును తెలియనివారని భావము అంటే భవతి అంటే నా యొక్క ఉనికి ఉండడం భావము అంటే సత్త ఉనికి సో అంటే ఇప్పుడు నేను అనే అనుభవం మీకుంది కదా నేను అనే అనుభవం లేని వాళ్ళు ఎవరో చేయిస్తాను ఒక్కసారి నేను అనే అనుభవం లేని వాళ్ళు ఎవరు చేయస్తారు ఎందుకంటే కూడా నేను అనే అనుభవం ఉండాల్సి నేను అనే అనుభవం మీకుంది కదా మీరు ఆ అనుభవాన్ని పరిశీలించుకోండి మీకున్న అనుభవమే అది నిజానికి మీకు కలిగే సకలములైన అనుభవములు నేను అనే అనుభవం తర్వాతనే ఉంటాయి నేను అనే అనుభవం లేకుండా మూలంలో మీకు ఏ ఇతర అనుభవము కలుగు మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అనే దేవుని యొక్క అనుభవం ఎప్పుడు కలుగుతుంది ఆ దేవుణ్ణి దర్శిస్తున్నాను నేను అనే ఒక సెల్ఫ్ కాన్షియస్ అనుభవం కలిగినప్పుడే నా చేత దర్శనంపబడే దేవుడు అనే అనుభవం కలుగుతుంది కాబట్టి అత్యంత మౌలికమైన అనుభవం నేను మామూలుగా ప్రైమార్డియన్ ఎక్స్పీరియన్స్ అంటారు ఇంగ్లీష్ సో ప్రైమార్డియం అత్యంత మౌలికమైన అనుభవము నేను అనే అనుభవము అది ఏంటి ఓ క్యాహ్ ఎప్పుడైనా మీరు పరిశీలించి పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది అంటే మీరు దాని మీద అనేకానేకములైన అధ్యారోపాలని చేయకూడదు నేను బ్రాహ్మణులను క్షత్రియుడిని మతం వర్గం ప్రాంతం ఇంక ఇవన్నీ దాన్ని చిన్నది కూర్చోబెడితే ఇంకా పరిశీలన అనేది ఏమీ లేదు అది మౌలికం అవుతుంది అది కాల్పనికమవుతుంది సో అలాంటి ఆ లేనటువంటి మౌలికమైన నేను అనే అనుభవాన్ని మీరు పరిశీలిస్తే మీకు తెలిసిపోతుంది ఏమిటంటే నేను అనగా భావము నేను అంటే భావం ఉండడం అది నేనంటే ఇప్పుడు ఘటము అంటే నా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తా టు మేక్ ఎ పాయింట్ టు మేక్ ఎ పాయింట్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం మేము ఇంగ్లీష్ ఫస్ట్ ఫార్మ్ లో నేర్చుకోవాలి మొదట ఐదు తరగతులు తెలువే చక్కటి తెలుగు చదువుకునేవాళ్ళం ఫస్ట్ ఫారమ్మని హై స్కూల్లోకి వెళ్ళగానే ఇంగ్లీష్ నేర్చుకునే తెలుగు పద వాక్యం ఇచ్చి ఇంగ్లీష్లోకి మార్చాలి మార్చాలంటే మాకు మాస్టర్ ఏమని చెప్పారంటే దే అంటే అక్కడ అర్థం కొత్త పదం నేర్చుకున్నాను నేను దే అంటే అక్కడ అని చెప్పాలనుకోండి నష్టాలు దేరని మొదలుపెట్టాడు నేను అన్నాను ఘటము ఉన్నదిలో అక్కడ లేదుగా అక్కడ ఘటము ఉన్నది ఉన్నప్పుడు ఉండాలి కానీ అని నేను అడిగితే ఆయన పేరు చూడు అక్కడ అని అక్కర్లేదుగా ఉన్నది అని చెప్పడానికి కూడా దేరని మొదలు పెట్టవచ్చును ఇది కొత్త విషయం ఇంగ్లీష్లో మీరు మీరు గమనించారో నేను గమనించా అబ్బో ఈ చిత్రంగా భాష తెలుగులో అయితే అక్కడ ఘటము ఉన్నది అన్నప్పుడే దేరు వాడతారేమో అనుకున్నా అక్కర్లా ఘటము ఉన్నది అని చెప్పేప్పుడు కూడా దేరుతోటి వాక్యం ఆరంభం అవుతుంది అని ఒక ప్రిన్సిపల్ చెప్పాడు చెప్పి ఇప్పుడు అదే ట్రాన్స్లేట్ చేయరా అది కొండ ట్రాన్స్లేట్ చేయి దేర్ డట్ పాట్ అని నేను ట్రాన్స్లేట్ చేశాను చేస్తే ఆయన ముట్టిగా ముట్టాడు ఎందుకే ముట్టిగా అంత బాగానే ట్రాన్స్లేట్ చేశాను కదా అంటే ఆయన అన్నారు ఈజ్ లేకుండగా వాక్యము ఉండదు ఇది రెండో సత్యం నేను నేర్చుకున్నాను ఈజ్ లేకుండా వాక్యం ఉండదు అప్పుడు నేను అడగలేదు హిందువల్లనా అని అడగలేదు అడుగుంటే ఆయన చెప్పలేకపోయేవారు ఇంగ్లీష్ వేస్తారు కానీ వేదాంతం వేస్తారు కాదు కదా నేను అడగలేదు తర్వాత నాకు అర్థమైంది ఎందుకో ఏంటంటే ఉనికి నుంచి విడిపోయి ఘటం అనేది ఏది ఉండదు అన్నీ ఉనికితో సంబద్ధములయ్యే ఉంటాయి కాబట్టి వెరీజ్ ఎ పాట్ వెరీజ్ ఎ హౌస్ వెరీజ్ ఎ పర్సన్ వెరీజ్ ఎన్ యానిమల్ మీరు ఈజినెస్ మీకు ఒక ఎక్సర్సైజ్ ఈజినెస్ తీసేసి ఈజినెస్ లేని ఒక పదార్థాన్ని మీరు చెప్పండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈజినెస్ లేని పదార్థం అలాంటి పదార్థం ఏదైనా ఉందా లేదు దో సస్యే ఈజినెస్ లేనిది ఈజినెస్ లేని దాన్ని సంస్కృతంలో పుచ్చమ్ అంటారు శృంగ అంటే కుందేటి కొమ్ము కుందేటి సమస్య ఏంటండి కుందేటి సమస్య ఏంటో తెలుసిన ఏంటంటే దానికి ఈజినెస్ లేదు కుందేలుకుంది కొమ్ముకి ఉంది కానీ కుందేటి కొమ్ముకి ఈజినెస్ లేదు దాన్ని అన్హోలీ కాంపౌండ్ అంటారు అన్హోలీ కాంపౌండ్ అపవిత్రమైన సమాజం ఏమిటా అపవిత్రత ఈజినెస్ లేకపోవడం ఈజినెస్ లేకపోవడం ప్రజాపుత్రుడు అంటే ఈజినెస్ లేదు అక్కడ ఊరు లేదు పేరు లేదు కొడుకు పేరు సోమలింగం ఈ సోమలింగానికి ఉన్న సమస్య ఏమిటో తెలుసిన ఏమిటి సోమలింగం సమస్య అతని పేరు సమస్యనా లేక ఊరు సమస్యనా లేక రూపం సమస్యన అబ్బాయి అవేమి సమస్య కాదండి ఈజ్నెస్ లేదు సోమలింగా అది సమస్య కాబట్టి ఈ సృష్టిలో ఏ నామరూపాలని మీరు తీసుకున్నా వాటి ఎందుకు తప్పనిసరిగా ఈజ్నెస్ ఇది తేడా అప్పుడే నామరూపాలకి విలువ ఈజినెస్ లేకుంటే నామరూపములకు మనుగడయే ఉండదు ఇదొక దృష్టాంతం ఇది ఎలాంటిదంటే ఈ స్వామి చిన్నయానందు దృష్టాంతం బంగారం నాకు ఇచ్చేసి ఆభరణము వట్టి పెట్టుకోవాలి అలా చేయగలుగుతారా మీరు నెక్లెస్ మీరు అట్టి పెట్టుకోండి నెక్ మీకు ఉంది నెక్క అందరికీ ఉంది కానీ మీరు అలంకరించుకోవాలనుకునే నెక్క మీకుంది అది మీ ప్రత్యేకత ఇప్పుడు నా నెక్క ఉంది అనుకోండి దీన్ని అలంకరించాలనే అభిప్రాయం నాకు లేదు నాకు అలాంటి అభిప్రాయం దీన్ని అలంకారం చేయాలనే దృష్టి నాకు లేదు కాబట్టి నాకు నెక్లెస్ నాకు అక్కర్లా అని బంగారం ఉపయోగపడుతుంది నాకు బంగారం ఇచ్చేసి నెక్లెస్ మీరు అట్టి పెట్టేసుకోండి అంటే కెన్ యూ డూ దట్ యునాట్ వా అంటే బంగారం లేదే నెక్లెస్ యొక్క మనుగడయే లేదు అదేవిధంగా ఈ సృష్టిలో నామరూపము ఏదైనా ఈజ్నెస్ లేకుంటే కానీ మనుగడ లేదు కాబట్టి ఆ భావమును రెండు రకాలుగా మీరు అర్థం చేస్తారు నేను అన్నప్పుడు ఆ నేను యొక్క మూలతత్వము భావమే జగత్తులో మీరు ఏ నామరూపాన్ని చూసినా కొండ అన్నారు కొండ అంటే ఆ ఈజినెస్కే పేరు ఉండాలని పేరు ఒకనొక భావానికి ఉంది అక్కడ ఉండాలి ఉంటే కొండని పేరు పెడతారు లేకుండా ఎలా పెడతారు కొండలు భావానికి కొండ అని పేరు కొండ మళ్ళీ ఇంకో భావం కుండ పేరు నామరూపాలు పెడతారు అభావానికి నామరూపాలు ఏముండాలి భావానికే నామరూపాలు ఉంటాయి కాబట్టి జగత్తంతా కూడా భావరూపం ఉంది నామరూపాత్మకము నామరూపములు భావము అధిష్టానముగా కలవి భావాన్ని ఆశ్రయించి ఉంటాయి అంటే ఇది ఎలాగంటే ఆభరణ ప్రపంచమంతా కూడా బంగారాన్ని ఆశ్రయించి ఉంటుంది వస్త్ర ప్రపంచమంతా కూడా కాథన్ ప్రత్తిని ఆశ్రయించి అలాగే నామరూపాత్మకమైన ప్రపంచమంతా కూడా భావాన్ని ఆశ్రయించి మీరు భావం ఆఖరికి నేను అన్నప్పుడు కూడా ఆ నేను యొక్క మూలంలో భావమేయగలదు దీన్ని భావమీమాంస అంటారు ఆంతాలజీ అనేది ఒక సైన్స్ భావమీమాంస భావ విచార భావాన్ని విచారం చేయాలి నామరూపాన్ని ఏం విచారం చేస్తారు ఏం విచారం చేస్తారండి ఓ ఫోటో పెట్టుకునే ఇది నేను ఇది నా భార్య వీడు ఆల్బమ్ చూపిస్తున్నాను అమెరికాలో ఒక ఆయన ఆల్బమ్ చూపించాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆల్బమ్ చూపించాడు సో ఇది నేను ఇది నా బాల్యము ఇది నేను నా కాలేజీలో డిగ్రీ తీసుకున్నప్పుడు ఫోటో అయిన తర్వాత ఇదో ఇది నా మొదటి భార్య అని ఆల్బం చూపిస్తున్నాడు ఆ తర్వాత రెండవ భార్య వస్తుంది ఏం ఆల్బమ్ ఆమె రూపాలకి ఏమిటి వ్యాఖ్యానం ఉంటుంది ఆమె ఉంటుంది ఇది నా డిగ్రీ తీసుకున్న ఫోటో ఓకే ధన్ వా నామరూపాలకి ఇప్పుడు నన్ను ఇలా కూర్చుని ఉండగా ఫోటో తీసి ఇగో స్వామిజీ పాఠం చెప్తున్న ఫోటో శోభ ఫోటో విలు స్వామి పాఠానికి విలువ తప్ప పాఠం చెప్తున్న ఫోటో ఏం ఇది నామరూపాలు ఇస్ ఇంపార్టెంట్ నామరూపాల మీద మీమాంసం చేసుకుంటారు లోకంలో పీపుల్ ఆఫ్ లక్స్ దోన్లీగా యూ కలిసే వాటల్స్ యూ కలిసాయి శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడా ఇలా ఉంటాడా దీని పెద్ద దెబ్బలట ఈ మీమాంసన ఏమనాలంటారు లేకపోతే నామం ఇలా పెట్టుకోవాలా లేకపోతే ఇలా పెట్టుకోవాలా దీని మీద మినిమం సార్ నామ రూపాల మీద మినిమం చేసండి పీపుల్ ఆఫ్ మెక్స్ ఏ తినక బ్రాహ్మణులు పిలక పెట్టుకుంటారు కదా అది ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా ఇదో మినిమం సార్ పునశ్చూడ పశ్చాత్తూడహ ఏదో పిలక పెట్టుకుంటే పోలేదు గుర్తుంది కదా అది ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా అంటే మొట్టమంతా అలిమేస్తే పోతుందా ఏంటి చేయాలి సో ఇదో పెద్ద మీరు దీని మీద మీమాంస ఏం చేస్తారు మీరు పెద్ద విద్యావంతులు కనుక మీరు మీమాంస చేస్తే భావం మీద మీమాంస చేయాలి భావ విచారం చేయాలి అంతా విజయ ఈ భావము జ్ఞానము కంటే భిన్నము కాదు భావమే జ్ఞానము జ్ఞానమే భావము జ్ఞానాన్ని గురించి మీరు మీమాంస చేస్తే దాన్ని జ్ఞానమీమాంస అంటారు ఇంగ్లీష్లో ఇపీస్టిమాలజీ అంటారు ఫిలాసఫీ ఇమాలజీ నాంటాలజీ వేదాంతం వేదాంతం యొక్క మేరుదండం అంటే వెన్నెముక సో భావం అయితే ఈ భావమీమాంసని కొంచెం ముందుకు తీసుకెళ్తే మీకు ఈశ్వరుడు వస్తాడు దాని నుంచి పరం భావం ఈశ్వరుడు యొక్క స్వరూపం బయటకు వస్తుంది భావం నుంచి వస్తుంది మీకు ఏ భావము అనుభవానికి వచ్చినా ఇది పరిచ్ఛిన్నంగా అనుభవానికి వస్తూ ఉంటుంది పరిచ్ఛిన్నం ఉంటే లిమిటెడ్ ఇప్పుడు కొండ అన్నారనుకోండి భావము భావం యొక్క అనుభవమే కంట్రోల్ సందేహమే కానీ లిమిటెడ్ చిన్నకుండా పెద్దకుండా కొండ అన్నారనుకోండి స్కిల్ లిమిటెడ్ గురుగ్రహము గ్రహము బట్ లిమిటెడ్ చిన్న గ్రహము లిమిటెడ్ కాబట్టి సిక్స్ ఫొటార్ సెవెన్ ఫుటార్ స్టిల్ లిమిటెడ్ దోమ లిమిటెడ్ సో మీకు ఈ సృష్టిలో ఆఖరికి బ్రహ్మాండము అన్నా కూడా లిమిటెడే అండము బ్రహ్మాండము అంటే అండము ఇది అని ఎగ్షేప్ యూనివర్స్ అంటే ఏమైందండి ఎగ్షేప్ వచ్చేసిందా లేదా లిమిటెడ్ నేను లిమిటెడ్ దేహానికి పరిచ్ఛిన్నమై ఉన్నాను కాబట్టి మన జీవితం కూడా నేను అని అంటున్నప్పుడు ద్రష్ట అంటున్నప్పుడు భావమే ఒక నామరూపంగా పరిచ్ఛిన్నంగా అనుభవానికి వస్తూ ఇది అన్నప్పుడు కూడా మళ్ళీ భావమే నామరూపంగా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇంతవరకు బాగుందండి కాబట్టి నేను ఘటాన్ని చూస్తున్నాను అని మీరు అన్నప్పుడు నేను అన్నా భావమే ఘటము అన్నా భావమే కానీ నేను వేరు ఘటము వేరు ఎందువల్ల నేను పరిచ్ఛిన్నము ఘటము పరిచ్ఛిన్నము సపోజ్ నేను పరిచ్ఛిన్నం కాదనుకోండి నేను ఈ బాడీ లైన్ అంటారు ఈ బాడీ లైన్ దగ్గర నేను ఆగలేదనుకోండి నేను ఇంకా లా విస్తరించింది అప్పుడు ఆ ఘటము యొక్క భావము నేను యొక్క భావంలో అంతర్గతమైపోతుంది అప్పుడు ఘటము వేరుగా ఉంది అనేది ఏమీ ఉండదు కాబట్టి ఘటము వేరుగా ఉండదు అని మీకు ఎందుకు అనుభవం కలుగుతుంది నేను ఎండ్ అయిపోయింది ఘటం దిగినయింది కాబట్టి మనకి నేను అన్నప్పుడు ఇది అన్నప్పుడు దిస్ జగ్ దిస్ వరల్డ్ అన్నప్పుడు ఐ సియర్ అని రెండు రకాలుగా కూడా పరిచ్ఛిన్నమైన భావమే అనుభవానికి వస్తూ మరి ఈశ్వరుడు ఏంటి ఈశ్వరుడు ఈశ్వరుడు వైకుంఠంలో కూర్చుని ఉంటాడు అంటే పరిచ్ఛిన్నమైన భావం అయిపోతాడు ఏమైపోతాడు హి బికమ్స్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్ కొంచెం స్వామికి ఈ రకంగా దాన్ని వ్యాఖ్యానం చేసి ఇవ్వడు సో హీ బికమ్స్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్ కదా వరల్డ్ చాలా విస్తారంగా ఉన్నది అనేకములైన వస్తువులు ఉన్నాయి వస్తువులు అంటే అనేకములైన భావాలు ఉన్నాయి ఒక భాగం ఇంకో భాగం కంటే డిఫరెంట్గా ఉంటుంది ఈశ్వరుడు వన్ మోర్ భావ అంటే ఈశ్వరుడు కూడా పరిచ్ఛిన్నుడు అయిపోతుంది పరిచ్ఛిన్నుడు అంటే అది ఈశ్వర స్వానికే భయంగా కాబట్టి ఈశ్వరుడుకి ఒక లుకేని మీరు ఫిక్స్ చేయడానికి లేదు ఉపాసన కోసం పెట్టుకోవచ్చు కానీ అదే యథార్థము పెట్టడానికి వీరు ఒక రూపాన్ని మీరు ఫిక్స్ చేయడానికి వీరు మీరు ఉపాసన కోసం పెట్టవచ్చు కానీ అదే పదార్తత్వము చెప్పడానికి వీలు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు అనగానే అనేక భావములకు తోడుగా ఇంకో భావము అదే ఈశ్వరుడు కాదు మరేమిటి ఈశ్వరుడు అంటే పరం భావం అనేక భావములకు తోడుగా వచ్చే మరో భావము కాదు ఈ భావములన్నిటికీ అతీతమైన ఈ భావములన్నిటికంటే ఉత్కృష్టమైన భావము అంటే అది భావము తెలుసిన ఈ భావములన్నిటినీ తన యందు కలిగి ఉండే భావము ఇది ఎలాగంటిదంటే మళ్ళీ మన దృష్టాంతం చూసుకుంటే నెక్లెస్ యొక్క భావము కంకణము యొక్క భావము కర్ణాభరణము యొక్క భావము నాసికాభరణము యొక్క భావము ఇలాగ సకల ఆభరణముల యొక్క భావములన్నీ కూడా బంగారము యొక్క భావమునందు విడికి ఉంటాయి అంతర్గతమై ఉంటాయి బంగారము క్క భావము ఏ ఒక్కదాని దాని భావాన్ని తీసుకున్నా దానికంటే అతీతంగా ఉంటుంది ఉత్కృష్టంగా ఉంటుంది సర్వభావములను తన ఎందు కలిగి ఉంటుంది సర్వభావములకు తానే ఆశ్రయమై ఉంటుంది కానీ అట్ ది టైం ఈ భావములన్నిటికంటే అతీతంగా ఉంటుంది అటువంటి భావం బంగారము అనిపారు అదేవిధంగా ఈ నామరూపాత్మకమైన జగత్తులో ఉండే విభిన్నమైన భావములేదిగలవో నేను నా చేత చూడబడేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనే భావ భావము సబ్జెక్ట్ వన్ భావ అబ్జెక్ట్ ఆల్సో భావ భావ భావ ఎవ్రీథింగ్ ఈజ్ భావ ఈ భావములనన్నిటినీ తనయందు కలిగి ఉండే సర్వాతీతమైన సర్వవ్యాపకమైన సర్వోత్కృష్టమైన భావమేది గలదో అది ఈశ్వరుడు పరం భావం మానుషీంతనం కాదు పరం భావం ఈశ్వరు ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం అయితే ఈ పరం భావంని ఎలాగ అనుభవానికి ఇది అనుభవ అనుభవ జ్ఞానం కదా అవగతి పర్యంత అనుభవపూర్వకమైన జ్ఞానం ఈ భావాన్ని అనుభవానికి ఎలా తెచ్చుకోవడము ఇది వెరీ సింపుల్ అంటే అభ్యాసం చేయాల్సి ఉంటుంది మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే నేను ఊరికి చెప్తున్న డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను మీరు తర్వాత అభ్యాసం చేయండి మీరు ఆరంభంలో రిటైర్గా కూర్చోవడం అభ్యాసం చేయాలి రిటైర్డ్గా కూర్చుంటూ ఉండాలి ఇలాగ ఉండిపోయి సోఫాల్లో కూర్చుంటుంది సోఫాల్లో కూర్చున్నారనుకోండి జీవితం అంతా కూర్చుంటే మెడ దగ్గర స్పాండి లైట్ ఇస్తే ప్రారంభం అవుతుంది స్టార్టింగ్ పాయింట్ తర్వాత ఏదో బ్యాక్ పెయిన్ నొప్పిగా ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫోర్త్ డిస్క్ను సిక్స్త్ డిస్క్ కొంచెం ఏదో ఉన్నాయి డిస్క్ అయితే ఏం చేయమంటారండి ఈ డిస్క్ల గురించి అంటే అంటే ఫిజియోథెరపీ చేయమంటాడు ఫిజియోథెరపీ అంటే యోగము అని ఫిజియోథెరపీ అంటే అదేదో మీరు ఇంటి దీన్ని చూసుకుంటే యోగాభ్యాసం చేస్తే అయిపోయారు ఫిజియోథెరపీ చేయడానికి మూడు వందలు ఫీజు కట్టాలి యోగాకి ఏ సో ఇక్కడ వచ్చింది ఏదో ఇంకేదో రోగం వచ్చినప్పుడు చేస్తారు కాబట్టి ఈ డిస్కులు ఈ స్పాంజలు ఇవన్నీ ఏదో ప్రారంభం తప్పి ఇంకా వస్తే అనుసరించక తప్పదు బట్ మోస్ట్లీ యూ కెన్ అవాయిడ్ ఆల్ ఆఫ్ దాట్ బై సిటింగ్ సింట్ ఇలాగా కాళ్ళు ఎటువంటి ఈ పోస్చర్లో కూర్చుంటే మీకు తెలియకుండానే అనేక వ్యాధులు దూరంగా ఉంటాయి అనేకానేక వ్యాధులు మీకు దూరంగా ఉంటాయి ఈ పోస్చర్లో ఉంటా మహిళ ఇది యోగం దీంట్లో ఇంకో కొంచెం ఇంతకంటే కొంచెం విశిష్టమైన క్వశ్చన్ అవుతుంది అదేంటంటే వజ్రాసనం మీరు జపానీయులను గుర్తు చేసుకోండి జపానీయులు ఏం చేస్తారు వజ్రాసనంలో కూర్చుంటారు పురుషులు కానీ స్త్రీలు కానీ ఎప్పుడూ వజ్రాసనంలోనే కూర్చుంటారు టీ తగ్గుతూ ఉంటారు గ్రీన్ టీ తగ్గుతూ ఉంటారు ఈ రెండు ఆరోగ్యానికి సూచన వజ్రాసనంలో కూర్చోవడం గ్రీన్ టీ తాగడం మనం ఏం చేస్తాం సోఫాలో కూర్చుని కాఫీ తాగుతాం చెప్పేసి మన ఆరోగ్యం ఇలా ఉంటుంది కాబట్టి వజ్రాసనంలో కూర్చోవాలి ఇలా కూర్చోవడానికి వజ్రాసనంలో కూర్చోవడానికి తేడా ఏమిటంటే ఇలా కూర్చున్నప్పుడు నడుము నెటారుగా పెట్టాల్సి ఉంటుంది అదో ప్రయత్నం చేసి రిటారుగా పెట్టాల్సి ఉంటుంది వజ్రాసనంలో కూర్చుంటే ప్రయత్నం లేకుండానే నడుము నిటారుగా ఉంటుంది మీరు ఉంచాలంటే ప్రయత్నం చేయాలి రిటారుగా ఉంచాలంటే ప్రయత్నం చేయక్కడ కాబట్టి వ్యారికోస్ వేయించనీ ఇలాంటి సమస్యలు అనేవి రావు కాబట్టి వజ్రాసనంలో కూర్చోవాలి కూర్చుని కళ్ళు అలవోకగా మూసుకోవాలి అలా గట్టిగా మూసేయడం కాదు అలా అలవోకగా స్వార్ధ నిమీలితంగా కళ్ళు మూసుకోవాలి మూసుకుని ముందు ఆసనాన్ని ఒక్కసారి పరిశీలించుకుని శ్వాసను పరిశీలించి ఈ భుజములు ఈ భుజ స్కంహములు రిలాక్స్డ్గా ఉండాలి భుజము ఇలా దిగుకుపోయే కాకుండా రిలాక్స్డ్గా ఈ చేతులు ఈ పక్ష పక్కన కక్ష అంటారు దీన్ని ఆ కక్ష ఈ పక్కలను పార్శ్వములను టచ్ చేస్తూ ఉండాలి చేతులు రెండు ఇలా ఒళ్ళు పెట్టుకుని వజ్రాసనంలో కూర్చుని కళ్ళు అలవోకగా సంకల్పములను అన్నిటినీ విడిచిపెట్టేయాలి అంటే బయట నుండి శబ్దము లేదు అంటే పలకడం ఉచ్చారణ లేదు ఉచ్చారణ బాహ్య శబ్దం అదేమీ లేదు ఇంక ఇప్పుడు మంత్రం అనేది అక్కర్లా ఏమీ అక్కర్లే ఆ దిశ వేరు మంత్రం చెప్పడం నామం చెప్పడం ఆ డిసిట్లు వేరు అది కీర్తనము జపము అదే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా మంత్రం లేదు నామం లేదు రూపం కూడా లేదు రూపధ్యానం కూడా లేదు ఏ రూపమో అక్కర్లా అన్ని సంకల్పాలని విడిచిపెట్టేయాలి ఏ సంకల్పమో ఉండకూడదు ఎలా అని అడగకూడదు ఇంకా ఎలా లేదు విడిచిపెట్టేటే సో బాహ్యమైన శబ్దము అంటే నోటితోటి ఉచ్చరించేది ఏమీ లేదు ఆంతరమైన శబ్దము అంటే సంకల్పాలు మనస్సు యొక్క మనస్సు కూడా నిశిబ్దమైపోవాలి అంటే ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సైడ్ బికమ్ సైలెంట్ బికమ్ సైలెంట్ టోటల్ సైలెంట్ ఆ సైలెన్స్లో నేను ఉండదు నేను ఉండదు ఆ సైలెన్స్లో అది ఇది అనే భేదాలు కూడా ఏమీ ఉండవు నేను ఇది అది నేను ఇది అంటే ప్రత్యక్షం అది అంటే పరోక్షం అంతే కదా డివిజన్స్ నేను ఇది స్వర్గము స్వర్గము అది జగత్తు ఇది నేను ఈ రకమైన ఇవి డివిజన్స్ ఫండమెంటల్ డివిజన్స్ ఈ డివిజన్స్ ఏమీ కూడా ఉండవు ఆ డివిజన్స్ ఎప్పుడు ఉంటాయి మీరు మనస్సుతోటి ఈ నేను సెపరేట్ చేస్తే జగత్తు సెపరేట్ అయ్యి ఎవ్రీథింగ్ ఈజ్ నో సెపరేట్ అలా కాకుండా ఏ సెపరేషన్ ఉండదు అసలు మీకు భేదమే అనుభవానికి రాదు అండ్ దెన్ ఈజ్ టోటల్ సైలెన్స్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ జిబిషన్ జో రహస్యం మీరు గమనించలేదో ఈ రహస్యాన్ని మనస్సు సైలెంట్గా ఉన్నప్పుడు భేదం అనుభవానికి రాదు మనస్సులో స్పందన చలనము ఉన్నప్పుడే భేదం అనుభవానికి వస్తుంది ఈ ద్వైతం మాట్లాడేవాళ్ళు అసలు బుర్రోని మాట్లాడి ద్వైతం ఏం కాతుంది ద్వైతం నీకు ఎప్పుడు అనుభవానికి వస్తుంది మనస్సు చేయిస్తుంటే ద్వైతం అనుభవానికి వస్తుంది మనస్సు యొక్క చలనము కంటే అతీతంగా సత్యమే లేదా మనస్సు యొక్క చలనమే సత్యమా ద్వై అంటే దే ఆర్ నో బెటర్ దాన్ ద సైకయాట్రిస్ట్ ఆఫ్ ది మెడికల్ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్లో సైకయాట్రిస్ట్ ఉంటాం సో ఆ మనస్సు యొక్క చలనాన్ని స్పందనని స్టడీ చేసి దాంట్లో ఉండేటువంటి ఇబ్బందుల్ని పరిష్కారం చేసి అదొక సైన్స్ సో ద్వైతం వాడు ఈజ్ జస్ట్ దత్మచౌన్ ఈ డజంట్ నోట్ డైమెన్షన్ బియాండ్ ద మూవ్మెంట్ ఆఫ్ మైండ్ ఎందుకంటే బియాండ్ ద మూమెంట్ ఆఫ్ మైండ్ ద్వైతం లేనే లేదు అసలు ద్వైతం అనుభవానికే రాదు రాకపోతే ఎక్కడి నుంచి కాబట్టి మీరు అలా సైలెంట్గా ఉండిపోతే మీకు మామూలుగా కళ్ళు తెరిచి లోకంలో వ్యవహరించేప్పుడు ఏ ద్వైతము ద్వైతము అంటే నానాత్మం అనేకత్వము అనుభవానికి వస్తూ ఉంటుందో ఆ భేదము అనుభవానికి వస్తూ ఉంటుందో భేదాన్ని బట్టి ద్వైతం ద్వైతాన్ని బట్టి భేదం సో ఆ అనుభవం అవే లేకుండగా మీరు ఆ ద్వయానుభవంలోకి వెళ్ళిపోతారు అక్కడ ఏమిటి అనుభవము పూర్తి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కలిగే అనుభవము దేని యొక్క అనుభవం భావము యొక్క అనుభవం You experience the being. It wasn't the being, it's the being without divisions. Param-bhāvam. That is Paramatma. That's why this is Sri Krishna. Sri Krishna is saying that you are being anuha-bhāvāna. Namarūpāla anuha-bhāvāna-terasya. Namarūpāla anuha-bhāvāna-terasya is being anuha-bhāvāna-terasya. ఇప్పుడు చూడండి ఇది పుస్తకము అన్నాను అనుకోండి పుస్తకము అన్నాను అనుకోండి అది నామరూపానుభవం నామరూపాలని పరిశీలించడం ఇప్పుడు చూడండి నేను నామరూపాలని తిరస్కరించి ఉంది ఉంది ఉంది ఉంది అంతటా భావాన్ని అనుభవాన్ని తెచ్చుకుంటున్నాను ఇక్కడ మైపు ఉంది వైరుంది తాడు సంచి ఉంది దాంట్లో నా పుస్తకం ఉంది దాంట్లో నా తాళం చేతులు ఉన్నాయి ఇది కాదు అనుభవం భావాన్ని అనుభవానికి తెచ్చుకోవడం సో కంటితో చూసేప్పుడు నీకు భావం అనుభవానికి రాదు నామరూపాల అనుభవానికి వస్తుంది ఎందుకంటే కంటితోటి కన్నుంటే రూపం కదండి నేత్రమంటే రూపం కాబట్టి అంచేతనే ధ్యానంలో కళ్ళు మూసుకోవాలి ఎందుకని వీడు లేకపోతే కళ్ళతో నామరూపాలను చూస్తూ ఉంటాడు ఇంకా ధ్యానమే ఉంటుంది కళ్ళు మూసుకుంటే రూపం పోతుంది మీరు ఒక్కటిసారి అభ్యాసం చేస్తే నామం కూడా పోతుంది రూపంతో పాటుగా నామం కూడా పోతుంది పోతే మీరు నామరూపమున్న అతీతమైన భావాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతారు కాబట్టి సర్వము ముందు భావాన్ని దర్శించటం అభ్యాసం చేయాల్సి ఉంటుంది వ్యవహారంలో కూడా సో పరం భావం సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఆయన you ఇట్ నేను am, you know, am experiencing the space all around me, Akashic Chana. You do space in a way, in a way, in a way. You just visualize the space all around you. Even though you do space in a way, in a way, in a way, in a way, in a way. So, you, suppose I ask, suppose now I am in a way, I visualize the being, the beam, the space, and I visualize the beam all around. Sarvavya patamaina bhavanya asatta, uniki, that means enu bhavanya chastrima. So, I'm asking you, can you feel the presence, presence of not something in particular, పర్టికులర్ అంటే నామరూపాలు వచ్చేస్తాయి నామరూపాలతో సంబంధం లేకుండగా జస్ట్ ద ప్యూర్ ప్రెసెన్స్ మీరు ఫీల్ అవ్వగలరా కళ్ళు మూసుకుని మీరు కళ్ళు మూసుకుని రిటైర్గా కూర్చోండి కళ్ళు మూసుకోండి శ్వాసను పరిశీలించండి పెదవులపై చిరునవ్వు ఉండాలి షోల్డర్స్ చూసుకోండి రిలాక్స్డ్గా ఉన్నాయా లేదా ముఖం చూడండి అంటే ఫేస్ చిరునవ్వుతోటి ఫేస్ అంతా రిలాక్స్డ్గా ఉందో లేదో మైండ్ మైండ్ ఈజ్ వెరీ రిలాక్స్ డ్రాప్ ఆల్ ద బ్యాగేజ్ ఆఫ్ ది మైండ్ మనసులో ఉండే సంసారాన్ని అంతని డ్రాప్ చేసేయండి చాలా సింపుల్ యూ జస్ట్ డ్రాప్ ఇట్ డోంట్ ఆస్క్ హావ్ జస్ట్ డూ ఇట్ how you feel the presence feel yourself as presence feel the presence all around pure presence mark the presence of any particular thing just the presence Boundless presence, allalou leni bhavadu. Then you merge yourself in that presence. You separate yourself from that presence. In that presence, you will be my power. There is only the presence. it can mean no color lead only the presence allow the essence to dissolve only the presence just be that presence మెల్లగా కళ్ళను తెరవండి ఇది మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది ధ్యానము దీనికి నిధిధ్యాసనము అంటారు ధ్యానము అంటే బలం ఏమనుకుంటారంటే ఏదో రూపము మంత్రము అనుకుంటారు ఇది ధ్యానంలో ఒక లెవెల్ అది కానీ నిధిధ్యాసనం మాత్రం కాదు మీరు రూపం పెడితే నిధిధ్యాసనం కాదు మంత్రం అంటే ఓంకారం అయితే నిధిధ్యాసనం అవుతుంది కానీ మళ్ళీ మీరు నామరూపాలను తీసుకొస్తే నిధిధ్యాసనం కాదు ఆ డిసిప్లిన్ వెరు ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ డిసిప్లిన్ చాలా మంచి డిసిప్లిన్ కూడా బట్ యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ ఇట్ విత్ నిధిధ్యాసనం ఈ నిధిధ్యాసనం అశుద్ధమైన సత్ భావరూపంగా మీరు ఉండిపోతారు ఆ భావం ఏదైతే అంటే ఏ డివిజన్సు ఏ ఎల్లలు లేకుండా సర్వమును వ్యాపించి భావము దీనిని ముందు కళ్ళు మూసుకుని ధ్యానంలో మీరు బాగా అభ్యాసం చేస్తే కళ్ళు తెరిచినప్పుడు కూడా మీకు సర్వత్రా అభావమే భాషిస్తుంది ఆ దూరంగా ఒక చెట్టును చూసినప్పుడు ఆ భావాన్ని చెట్టు మళ్ళీ నామరూపాలు చెట్టు కోమలు ఉన్నాయి ఆకులు ఉన్నాయి పచ్చ ఇలా మొదలు అది పోతుంది కాబట్టి చెట్టును చూసినప్పుడు నామరూపాలు కనబడతాయి యు సీ ది నేమ్ ఫామ్ బట్ యు ఆల్సో సీ త్రూ ది నేమ్ ఫామ్ నామరూపాలు డ్రాప్ అయిపోతాయి అలా ఆ భావాన్నే ఆ చెట్టు రూపంగా ఆ భావాన్ని చూస్తారు ఆ భావం చెట్టు అంటే ఉంటుంది అలాగే ఎప్పుడూ అలాగే ఉంటుంది చెట్టు స్థాను పేరు చెట్టుకి చెట్టుకి స్థానుహో పేరు కొండకి స్థానుహోని పేరు శివునికి స్థానుహం పేరు మీరు కనుక ఇలా కూర్చుంటే శివోహం అన్నప్పుడు మీరే స్థాను అయిపోతారు ఆ భావంలో కనుక ఉంటే కాబట్టి భావన భావం స్థాను భావం సో ఆ భావరూపంగా మీరు సర్వాన్ని దర్శించటం ఇస్ ఎన్ని చెట్టుని కొండ అలాగా భావరూపంగా నది అలా భావరూపంగా వుడ్స్ సో అలా భావరూపంగా దర్శించటం అభ్యాసం చేయడం కళ్ళు మూసుకుని అభ్యాసం చేయటం కళ్ళు తెరిచినప్పుడు కూడా భావరూపంగా సర్వాన్ని భావరూపంగా వీడి శత్రువులు వీడి మిత్రులు అలా మొదలుపెడితే ఇది నాయుళ్ళు అది పరాయి వాడిళ్ళు సంసారం అంటే అలాగే ఉంటుంది ఆ సర్వమును భావరూపంగా మీరు అభ్య దర్శించడం అభ్యాసం చేస్తే ఆ భావము అంటే సర్వవ్యాపకమైన సర్వమునుకు ఆధారణ ఆశ్రయమైన ఆ భావం కలదో అదే శ్రీకృష్ణుడు అంటే భావం అజానంత అది తెలుసుకోలేకపోయారనుకోండి ఇంకేం మిగులుతుంది మానుషీం తనుమాశితం మిగులుతుంది కాబట్టి మీరేం చేయాలంటే పరభావాన్ని మనుష్య రూపంలోకి దాన్ని రిజిస్ట్ చేయకూడదు మనుష్య రూపాన్ని పరభావంలోకి తీసుకు వెళ్ళాలి యూ షుడ్ నాట్ కన్వర్జ్ కన్వర్జెంట్గా ఉండకూడదు కన్వర్జెంట్ అంటే నేను నాది దట్ ఈస్ కన్వర్జెంట్ ఉండకూడదు డైవర్జెంట్గా ఉండాలి డైవర్జెంట్ అంటే ఈ సర్వము నేనే ఇదంతా నాకే డైవర్జెంట్ యూ హావ్ టు ఇన్క్లూడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇన్ యువర్ బీయింగ్ అటువంటి డైవర్జెన్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది హార్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది హార్ట్ అండ్ మైండ్ సో అది మిమ్మల్ని అల్టిమేట్గా ఆ పరంభావంలోకి తీసుకువెళ్తుంది ఆ పరంభావం ఈస్ గాడ్ అని వెరీ ఇంట్రెస్టింగ్లీ ఆ పరంభావం కూడా వీరే నీకంటే భిన్నంగా లేదే లేదు దాన్నే తత్వమసి అంటారు తత్వమసి అంటే వైకుంఠంలో కూర్చున్న పెద్ద మనిషిను ఇక్కడ పద్మరావు కూర్చున్న ఈ పది చిన్న అరవై ఏళ్ళ నడువు ఒకటే అని కాదు ఈ ద్వైతుల బెంగ వీడు వాడు ఒకటే అయిపోతారేమో వీళ్ళు బెంగ పెట్టుకుంటారు ఓ రకంగా చెప్పే నాకు కొంచెం రైతులు ఉంటే లోక్ లవ్ టు అండర్స్టాండ్ దాట్ ఇది ఇది ఒక వెంగ ఇంకో గంగా చెప్పుకుంటారా ఇంకో విధంగా యూఆర్ విల్లింగ్ టు టేక్ ఇట్ విత్ అన్ ఓపెన్ మైండ్ ఐ విల్ టెల్ అంటే ఈ వెంకమ్మ మొగుడును లక్ష్మీదేవి మొగుడు ఒకటైపోతాడేమో అని వీడికి వెళ్ళాలి వీడి సమస్య అది నవ్ యూ అండర్స్టాండ్ కాబట్టి అది కాదు ద్వైత అద్వైత తత్వము చేస్తే అది కాదు వెంకమ్మ ఒకడే లక్ష్మీపతి అది కాదు తత్వము చేయటు తత్వ వచ్చే పరం భావం అజానంత మమ పరం భావం శ్రీకృష్ణుని యొక్క భావము పరిచ్ఛిన్న భావం కాదు ద్వారకలో పుట్టాడు లేకపోతే బృందావనంలో పుట్టాడు మధురలో పుట్టాడు ఇక్కడ అక్కడ పంటలు పడ్డాడు ఆ తర్వాత వైద్య చాలే ఇప్పటికీ ఉన్న చాలే అని ఇక్కడ వీధులు పెట్టేసి వైకుంఠానికి పారిపోయాడు అది కాదు అదంతా కూడా ఉంటే ఉపాసన కోసము సింబాలిక్గా చెప్పడనమాట పరంభావం అంటే శ్రీకృష్ణుణ్ణి భగవద్గీత ద్వారా తెలుసుకోవాలి గీతాకృష్ణుని తెలుసుకోవాలి పరం భావం అది ఆయన యొక్క భావం ఆ పరంభావముని మీరు తెలుసుకోలేకపోతే మానుషీంతను మాశ్రితంగా స్వీకరించి మీరు తిరస్కరించినట్లే అయిపోతుంది సో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి కృష్ణాష్టమి నాడు పూజకి ఆ ప్రొసీజర్ రాసుకుని వెళ్ళాడు నేను అన్నాను పోనీ నేను కూడా వస్తాను కదా ఆ పూజకి నేనే వచ్చేస్తాను ఇంకా ఈ ప్రొసీజర్ అంతా నీకు రాసే నేనే వచ్చేస్తానని అన్నా అంటే పిలుస్తాడేమో ప్రొసీజర్ అంతా పూజకి రమ్మని పక్కనే ఉంది పూజ పిలుస్తారేమో అంటే నేను కూడా రానా అంటే మీరు వద్దండి అన్న ఏమయ నేనేమో ఉపకారం చేశాను ప్రొసీజర్ అంతా నా దగ్గరే రాసుకున్నావు కదా అంటే చూడండి శ్రీకృష్ణుడు యాదవుడు మేము యాదవులం మీరేమో బ్రాహ్మణుడు మీరు అక్కడ పనికిరాదని చెప్పాడు మానుషీంతను మాశ్చరిత సో ఆ రకంగా మనం శ్రీకృష్ణుని తిరస్కారం చేయకూడదు శ్రీకృష్ణుని మనం ఎలా తెలుసుకోవాలంటే పరంభావనం The presence, the boundless presence, are presence in Andhravanavita Chkani, uh, Adi Sri Kishti Veltai. How do they tell that? Om Purnamada, na, Purnamada, Purnamada, Purnamada, Purnamada, Purnamada, Chiyate.